స్తోత్రం ప్రభావ పరిశుద్ధి గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడ సర్వశక్తి సంపన్నీ వన్నాల్ గొప్ప దేవ ఈ గడిచిన కాలం అంతా ప్రభావములు సురక్షితంగా కాపాడినైనా ఈ దినంతా మీరు మాకు సహాయకులుగా ఉన్నారనైనా ప్రతి పనులు ఘన విజయం అనుకరించినారు రాకపోకలు మాకు సురక్షితంగా మా గృహాలకు చేర్చినందుకని నీకు ఎంతో వర్ణాలు వేసాయ్యా దేవా దేవపతి కీడు నుంచి తప్పించడం నీకు ఎంతో వర్ణాలు ప్రభావం నీకు కృతజ్ఞత ఆసక్తులు చెల్లించడం సమస్త ఘనత మహిమ ప్రభావంలో నీకే యుగ యుగంలో కలుగుతుంది మా నా దేవ నా ప్రభావ మీ కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకునే ఇక మధ్య కనసంలోనైనా మీ సందికి వచ్చిన మీ సందులో కడిపే బాగ్యత ధన్యతను మీరు మాకు అనుగ్రహించినారు దాన్ని బట్టి నీకు ఎంతో వర్ణాలు అర్పించుకోవడం నీకే కృతజ్ఞత ఆసక్తులు చెల్లిస్తున్నాం సమస్త మహిమ నీకే అర్పించుకుంటామైనా గొప్ప దేవ మా హృదయాలు సరిజండి మా ఇంకేమైనా ఆయాస్యకరం ఉంటే మీకు ఇష్టం లేని వాటించి మా కుదలు దయచేనైనా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలా మీకు అనుకరిం పొందాలా మీ కృపలో మీరు జీవించాలా ప్రభు యథార్థతో పరిశుద్ధతో ప్రభావం సేవించే పిల్లలు మమ్మల్ని తయారు చేయను ఎందుకంటే భయభక్తులు కలిగి ప్రీతికరమైన సేవలు చేసే పిల్లగా తయారు చేయనైనా ఈ నూతనమైన పరిశుద్ధాత్మాభిషేకం పరలోక జ్ఞానం అనుగ్రహించండి ఈ మీరే ఆధిపత్యం నడిపించండి పాటల ద్వారా మై పని మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఈ నామాన్ని మై తెచ్చుకునైనా రానుబెడ నడిపించమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థిస్తాండి ఆమె ఎంత కృపా మయూడవు ఎసయ్యా ప్రేమ ఝుబి నన్ను బ్రతికించినవయ్యా ఎంత కృపా మయుడవు ఎసయ్యా ప్రేమ ఝుబి నన్ను బ్రతికించవయ్యా నలిగీతీవి వెతీ నలిగితీవి వెసారి నా కై ప్రాణమునిచ్చి నా కై ప్రాణము నేచితి ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను ప్రతీకించినవయ్యా కన్న తల్లిదండ్రులు నన్ను మారచినను ఈ లోకము నన్ను వెళ్ళివేసిన కన్న తల్లిదండ్రులు నన్ను మారచినను ఈ లోకము నన్ను వెళ్ళివేసిన మారేదు మారు నా దుడవు ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించి నావయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించి నావయ్యా బండ లాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయినా పాప జీవితం బండలాంటిది నాదు మొండి హృదయం ఎండిపోయినాదు పాప జీవితం మార్చితీవి నిస్వాస్థ్యముగా మార్చితీవి నిస్వాస్థ్యముగా ఇచ్చినవు మెత్తనైనా కొత్త హృదయం ఇచ్చినవు మెత్తనైనా కొత్త హృదయం ఎంత కృపామయుడవు ఎసయ్యా ప్రేమ చూపి నన్ను బ్రతికించి చూపి నన్ను ప్రేమల దేవాయిని వంధనాలు ప్రభా కృతజ్ఞత అంటున్నా ధర్మాధికారి నీకే వందనాల ప్రభా వేలాది గిదలతో కూడిన మహామైన గొప్ప దేవ నీకే స్థోతం దేవాయచప్రభ మమ్మల్ని సజ్జీలెక్క నిలబెట్టినందుకు నీకు వందనాలు ప్రభా దేవాభ మరి దినం ప్రభా మీరు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు ప్రభా దేవాయప్రభ ప్రతి రోజు కూడా ప్రభా నీ యొక్క నడిపింపు దయచేను తండ్రి దేవాయచప్రభ ప్రతి బిడంగా ప్రభా యొక్క కృపలో జ్ఞాపకం చేసుకున్న ప్రభా దేవా ప్రభా మరి మా ఆత్మీయమైన నేత మా ఆత్మ్యమైన చూడడం మాత్మ్యమని కలిసి వస్తపరచండి ప్రభా దేవ నీ సత్యాన్ని ప్రభా అనేక మేము ప్రకటింపచాలి ప్రభా ఆ ప్రకటింప చేయాలంటే ప్రభా నీ యొక్క పరిశుభాత్మకు నడిపింపు దయచేమని ప్రార్థిస్తాం తండ్రి దేవాయచు ప్రభా మాకున్న సొంత తలంపులు సొంత ఆలోచనలు అన్నింటినీ ప్రభా ఏచు కృష్ణామంలో గద్దించి కొట్టి వేసి నీ యొక్క పొరల జ్ఞానం చేత నడిపింపు దైత్యం తండ్రి దేవ ప్రతి బాక్యని మేము అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలా ప్రభా మరి మీద మాకు తోడైండా నడిపించండి ఈ యొక్క పని శుధాత్మక మాకు నడిపింపు దయచేయమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తుంది ఎయిత్ చాప్టర్ తగవచ్చినము ఇక్కడ ఆహారము వలనే కానీ ఏవోగా సెలవిచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుదరని మీకు తెలియచే ఆయన నేను అరణ్యము నాకు ఆకలి కలగ నీవే కానీ నీ పితృలే కానీ ఆ నిన్నడను మన్నాతో నిను పోషించను చూడండి ఇక్కడ మనకు ఈ వాక్యం చెప్పేటప్పుడు మనకు జ్ఞాపకం వస్తుంది ఏంటంటే దేవుడు ప్రతిరోజు ఆయన ఇచ్చిన ప్రతి జీవమైన వాక్య ఆయన ఇచ్చిన ప్రతి మాట ప్రతి మనుషులు బ్రతుకుతారు ఏ విధంగా అంటే ఆయనని ఆహారము ఆయనే వాక్యం మనకి ఆధారం అనమాట ఆయన ఇచ్చిన ప్రతి వాక్యం మనకి ఆదరము ఎందుకంటే చూడండి మోషే ఆ అరణ్యంలో వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేసిండే వాళ్ళకు మన్నా కురిపించాడు ఇతరులు మోస అంటే ఆ ప్రజల్ని నడిపించినప్పుడు వాళ్ళకు దాహం వేసినప్పుడు వాటర్ ఇచ్చింది దేవుడు మళ్ళీ వాళ్ళకు ఆహారం కావాలన్నప్పుడు మన్నా కురిపించిండు అట్లా ప్రతిదీ దేవుడు చేసిండు కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఏమని అంటున్నాడు దేవుడు ఆహారం వలన కానీ ఆహారము వలనే కాని ఏహువా చలివిచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుదురు కదా దేవుడు మనకి ఎక్కడ చెప్తాడు అంటే మళ్ళీ మాథ్యూ ఫోర్త్ చాప్టర్ లా ఫోర్త్ ఉంటది కదా ఎందుకంటే దుస్తుడు ఏం చేస్తాడంటే అక్కడ ఒక్క నిమిషాన్ని అయితే ఇక్కడ ఏమంటాడంటే దేవుడు ఏమన్నాడు ఆయన ఇచ్చిన ప్రతి మాట నరులు బ్రతుకుదూరు అని మీకు తెలియజేయటకు ఆయన నేను అరణ్యం అంటే అణచి మీకు ఆకలి కలగజేసాను చూడండి ఇక్కడ టూ టైప్స్ ఉంది ఎట్లా అంటే ఓల్డ్ టెస్ట్ చూసుకుంటేనేమో దేవుడు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదూరు అని అదే వర్డ్ మనము మాథ్యూ ఫోర్త్ చాప్టర్ లో ఫోర్త్ వచనంలో చూసుకుంటే కూడా ఎందుకనంటే ఇక్కడ చూడండి ఫోర్త్ వచనంలో అప్పుడు ఏసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మవలన వలన అరణ్యంలోకి కొనిపోబడెను నలవది దినములు నలభై రాదులు ఉపవాసం ఉండేది పీమట ఆయన ఆకలి గునగా ఆ శోధకుడు ఆన వచ్చి నీవు దేవుని కుమారుడు ఈ రాలని రొట్టెల ఆజ్ఞాపించమని అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుడు నోటి నుండి వచ్చిన ప్రతి మాట జీవించును చూడండి అని రాయబడి ఉన్నది కదా అంటే ఇక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ చూడండి దేవుడు ఇప్పుడు ఈ వాక్యం మనకే చెప్తుంది కాబట్టి ఈ వాక్యం ఏమైంది అంటే లాస్ట్ డేసెస్ లైనా ఇంకా శోధన టైం స్టార్ట్ అయిపోతుంది ఎందుకంటే దేవుడే ఇక్కడ చెప్తుంది కదా ప్రతి మాట వలన బ్రతుకుదురు తర్వాత నీకు తెలియజే నీకు తెలియజేయుటకు ఆయన నేను అణిచి చూడండి ఎవరు మనకి అణిచివిస్తారంట దేవుడే మనకు పరీక్ష పెడతాడు మన పరిశోధించేది దేవుడే కాబట్టి ఎందుకంటే నరులకి యహోవా ఏం చేసిందంటే ఆత్మను పెట్టినమాట కదా నరుని ఆత్మ యహోవా పుట్టించిన దీపము మళ్ళాది అంతరంగము శోధించుడు కాబట్టి దేవుడే మనకు శోధన పెడతాడు ఎట్లా అంటే ఎగ్జాంపుల్ గా చూసుకుంటే యోబు విషయంలో మనం బాగా తెలుసు కదా యోబు దేవునిలో ఏ విధంగా ఎదిగినడు దేవుని ఏ విధంగా స్తుంచాడు ఆరాధించను అన్నదనంలో ఎవ్రీథింగ్ అని చేసాడు ప్రతిది దేవుని చిత్తాన్ని అనుసరించి నడుచుకున్నాడు యోబూ కానీ ఆయనకు శోధన వచ్చింది ఎందుకంటే ఒక టైంలో దేవుడు ఆయన ఏర్పరచుకునే బిడ్డలు ఎంతో మంది ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేసినా అందరిని పిలుచుకున్నారు అందులో ఏర్పచుకున్న కొంతమంది ఆ కొంతమందికి ఈ లోకం ఏం వాళ్ళ మీద శనిగినా గుణిగినా ఏది చేసినా ప్రతిదీ ఆయన ఆజ్ఞ నుంచే వస్తుంది కదా ఆయన ఏమన్నా ఆయన చిత్తం ఏది మనకు కలగదు ఆయన ఆజ్ఞ ఇస్తేనే ఎవరితింగ్ మన దగ్గరకు వస్తుంది కదా మరి ఇక్కడ కూడా అంతే దేవుడు ఏమంటే మనకు అణిచి నీకు ఆకలి కలగజేసి చూడండి ఎప్పుడైతే మనకు శోధన వస్తుందో అప్పుడే చూడండి మన దేవుని వైపు తిరుగుతారు లోకం అట్లానే ఉంది బయట ఎక్కడ చూడండి సమస్యలు వచ్చినప్పుడే దేవుని దగ్గరికి వస్తారు కానీ సంతోషం ఎవరు దేవుని స్థుతించారో ఆరాధించారు కానీ ఆయన ఏర్పరుచుకునే బిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాధ వచ్చినా దుఃఖం వచ్చినా ఏది వచ్చినా ఏచుకృష్ణ నామంలో సంతోషించి ఆనందిస్తారు అలాంటి వారే లక్ష మంది కదా ఇక్కడైతే దేవుడు చెప్తున్నారు మరి ఆహారం వల్లనే ఏహ్వా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరలో బ్రతుకుదు నీకు తెలియజేయటకు చూడండి దేవుడు మనకు ముందే తెలియజేయబడతాడు అంటే దేవుడు ఎప్పుడు నుంచో మనకు తెలియజేస్తా ఉన్నా ప్రతి విషయంలో ఆయన నేను అని నీకు ఆకలి కలిగజేసి చూడండి ఆత్మ వలన ప్రభు కొనిపోబడినట్టు కాబట్టి ఆయన మన కోసము డేస్ కదా అంటే మార్నింగ్స్ ఇంకా నైట్స్ ఉపవాసం ఉన్నాడు దేవుడు మన కొరకు ఎందుకంటే ఆయన కూడా శోధంలోకి వెళ్ళిండు వేసు ప్రభు యాక్చువల్లీ ఆయన నిజమైన దేవుడు ఆయన సత్యమైన దేవుడు ఆయనకి అసలు చూసుకుంటే ఎలాంటి శిక్ష రావద్దు కానీ అది బైబుల్ లేఖనంలో జరగబోతుంది కాబట్టి ప్రతిదీ జరగాల ఎందుకంటే ఆయన అంటాడు కదా ప్రతి మాట వచ్చింది కాబట్టి ఏది కొట్టి రాలేదు ప్రతిదీ నెరవేర్చడానికి వచ్చింది ప్రతి మాట అందుకే ఆయన ఇచ్చిన జీవమైన మాటలు ప్రతిదీ నెరవేరడానికి వచ్చింది కాబట్టి లేఖనాలు ప్రతిదీ రాయబడి ఉంది కాబట్టి అవన్నీ నెరవేర్చడానికే దేవుడు వచ్చిండు ఏసుప్రభు చూడండి ఆయన ఎంత పరిశుద్ధుడు ఆయన ఎలాంటి తప్పు చేయండి కానీ ఆయన మీద నింద వేసినారు అసలు నిజంగా చెప్పాలంటే ఆ శోధన ప్రతిదీ ఎవ్రీథింగ్ మనకి రావాల్సింది ఆయనే భరించి అన్నమాట అందుకే దేవుడు చెప్తున్నాడు ఎవరైనా కానీ మనుషులంట మాట అంటే నోటి నుంచి వచ్చిన ప్రతి మాట ఆయనదే ఉండాలా దేవుందే ఉండాలా కదా కానీ ఇక్కడ అనే ప్రతి మాట నరులు బ్రతకాలి అని అంటే మనం కల్ తెలుసుకోవాల్సింది ఒకటే దేవుని యొక్క వాక్యమే మనకి జీవం పోస్తుంది అని వాక్యమే మనకు జీవం అనమాట ఎవ్రీడే మనం ఎవ్రీడే మార్నింగ్ లేసి మనం ఎంత వాక్యం ధ్యానిస్తామంటే మనం ఆ వాక్యం చదివినప్పుడు దేవుడు మరణతో ఏం మాట్లాడిందా అండ్ మనకి ఏం బయలుపరిచిండు మనకి ఏం చూపించిండు ప్రతిది మన ఆత్మకి ఎట్లా అంటే జీవంలాగనమాట ప్రతి మాట కదా నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన జీవించును అక్కడనేమో దేవుడు ఏమంటుండో ప్రతి మాట వలన నలు బ్రతుకుదురు అని అంటున్నాడు మళ్ళీ మనకు తెలియచేయడానికే అణిచివేయడానికి చూడండి ఎప్పుడైతే మనము అణిచివేయడానికే ఆయన అంటే ఆయననే చెప్తు కదా తెలియచేటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసాను చూడండి ఆయనే అణిచివేయాల మనకి ఆయనే ఆకలి కలగజేయాల రెండు ఆయన నుంచే రావాలా ప్రతిదీ ఆయన నుంచే రావాలా కదా ఎందుకంటే దేవుడు ఆజ్ఞయిస్తేనే అవన్నీ మనం దగ్గరికి వస్తాయి అంతవరకు అవి ఏమి మన దగ్గరికి రావు కదా దృష్టుడు కూడా అంతే దేవుని దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకుని యోగు దగ్గరికి వెళ్తుంది అంటే దేవుడు ఆజ్ఞిస్తేనే ఆ పని చేసింది సైతానం కానీ దేవుడు మళ్ళీ యోగు విషయంలో మళ్ళీ యోగులకి మరి ఎంత పరీక్ష పెట్టిండ్రు దేవుడు కూడా అదే రీతిగా ఇప్పుడు చివరి దినాలు కాబట్టి మనకు అలాంటి శోధనలు రాబోతున్నాయి కాబట్టి దేవుడు ఏం చూస్తుందంటే ముందే ఆయన ఇచ్చిన ప్రతి మాట వలన మనం జీవిస్తాం కాబట్టి ప్రతి వాక్యం మన హృదయం పలకల రాయబడి ఉండాలన్నమాట అట్లా రాసుకుంటేనే దేవుని యొక్క వాక్యాల మన జ్ఞాపకం చేసుకుంటేనే ఏ పాపంలో పడకుండా ఎన్ని శోధనలు వచ్చినా విజయం పొందడానికి దేవుడు మనకు సహాయపడుతూ ఉంటారు కదా ఎందుకంటే ఆయన అన్నాడు కదా యోభూ విషయంలో ఏమన్నా చేసుకోగానే తన ప్రాణం మాత్రం ముట్టద్దు అని కదా అందుకే ఇక్కడ కూడా అంతే దేవుడు దుష్టునికి అప్పజెప్పొచ్చేమో ప్రతి విషయంలో ఈ లోకంలో చూసుకుంటున్న రకరకాల రోగాల చేత ఎంతో మంది పీడింపబడుతున్నారు అనేక రోగంల చేత అనేక బాధ వేదన దుఃఖాల చేత కదా ఎంతో మంది ఆత్మీయంగా ఆత్మీయమైన జీవితం ఎంతో బాధ తోటి నలిగిపోతున్నారు హృదయాలన్నీ నలిగిపోతున్నాయి వాళ్ళందరికీ అవన్నీ శోధనలు కానీ ఆయన మాట వాళ్ళ జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళ ఆత్మకి జీవమే కలుగుతుంది కదా వాళ్ళ ప్రాణం పోదు కాకపోతే శోధన జయించడానికి దేవుడు మనకు అనుభవం రావడానికి అలాంటి శోధనలు పెడుతూ ఉంటారు అన్నమాట దేవుడు అందుకే కదా ప్రతి మాట వలన జీవించడానికి దేవుడు చెప్తున్నాడు ఇక్కడ మళ్ళీ దేవుడే ఆకలి కలగజేసి మరి ఆయనే చూడండి మళ్ళీ ఆయనను తిరిగి మళ్ళీ మనకి ఆకలి కలగజేస్తానంటున్నాడు కలగజేసి నీవే కానీ నీ పితరులకి కానీ నే నిన్న నెరగని మన్నతో నేను చూడండి ఎవరు కూడా ఆయన ఇచ్చిన మన్న తినలేదు కానీ ఈరోజు ఆయన జీవమైన ఆహార మన దగ్గరికి వచ్చింది అనే సత్యంని మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏం చేసుకోవాలని స్వీకరించుకోవాలి కదా ప్రతిదీ ఆ కాలంలో శరీరకరంగా వాళ్ళు తిన్నారు మనని కానీ ఇప్పుడు మన కాలానికి వచ్చేసరికి దేవుడిచ్చిన ప్రతి మన్న తాజామన్నే ఆ తాజామన్న మనకి ఏమిస్తుంది అంటే పోషిస్తున్నామంట మనకి దేవుడు అంటే దేవుడు ఇచ్చిన జీవమైన వాకు మన హృదయ పలకలే రాయబడి ఉంటే మనము ఎక్కడికి వెళ్ళిన దేవుని యొక్క సత్యం ప్రకటింప చేసినప్పుడు వాళ్ళకు ఆచర్యకరంగా ఉంటుంది సువాట ప్రకటింప చేస్తాయి ఎందుకంటే అదే మన్నా కదా మన పితరులు నీవే నీ పితరులు కా కానీ ఎన్నర ఎరగని మన్నాతో నేను పోషించాను చూడండి వాళ్ళకంటే ఎక్కువ ప్రతిది ఎవ్రీథింగ్ దేవుడు మనకిస్తానంటున్నాను ఆ కాలంలో వాళ్ళకు దేవుడు ఇచ్చిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి ఈ బైబిల్ అంతటో చూసుకుంటే ఎన్నో మర్మాలు ఉన్నాయి కానీ ఆ కాలంలో వాళ్ళకు కొన్ని తెలియజేయలేవు కానీ మన కాలానికి వస్తే ప్రతిదీ తెలియజేస్తానంటుంది దేవుడు అంటే ఈ బుక్లు ఎన్ని ఉన్నాయో ఈ బైబిల్లో ఈ బైబిల్ లో ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి ఎన్నో మర్మాలు ఉన్నాయి ఆ ప్రతి మర్మము ఆ కాలంలో తెరవలేకపోయినారు ఎందుకంటే దేవుడు ఆ టైంకే సీల్ చేసిండు కానీ ఇప్పుడు మన టైంకి అన్ని సీలింగ్స్ ఓపెన్ చేసింది కాబట్టి ప్రతిదీ సత్యము మనకి అర్థం కావడానికి మనము ఆయన ఇచ్చిన మన్నతో బ్రతకమని చెప్తున్నా అనమాట అంటే ప్రతి వర్డ్ ఎంతో ఇంపార్టెంట్ చూడండి ఈ కాలం వరకు కూడా ఆ కాలం నుంచి ఈ కాలం వరకు చూసుకుంటే ఏసు ప్రభు నిజమైన దేవుడు అందరికీ తెలుసు కానీ ఏసు ప్రభు అని సత్యం ఎవరు తెలుసుకోలేకపోతున్నాడు ఆ కాలంలో కూడా అంతే యేసు ప్రభు అనేక ప్రజలకు ఆ కొండ ప్రాంతంలో కూర్చొని ఆ అక్కడికి వెళ్ళి దేవుడి యొక్క సువాత ప్రకటన చేస్తుంటే ఏసుప్రభు జనాలు ఏసుప్రభుని చూసిరు ఆయన వాక్యం విన్నారు అన్ని చేసినారు కానీ ఆయననే దేవుడు ఎవ్వరు గుర్తుపట్టలేరు ఖాళీ కేవలం యేసు ఒక ప్రవక్త లాగానే చూసినారు ఒక టీచర్ లాగానే చూసినారు కానీ ఆయననే నిజమైన దేవుడు ఎరిగిన వాళ్ళు ట్వెల్వ్ మెంబెర్స్ అయ్యారు కదా ఆ మెంబర్స్ దేవుని గుర్తుపట్టినారు కాబట్టి వాళ్ళకు మాత్రమే అన్ని రివిల్స్ ఓపెన్ అయిపోయినాయి సో ఈ కాలంలో ఇప్పుడు మన కూడా దేవుడు అంటున్నావు మళ్ళీ వాళ్ళు ఆ కాలంలో తెలుసుకోలేకపోయినారు కాబట్టి ఇప్పుడు మన కాలంకి వచ్చింది ఇప్పుడు మనము ఆ రివిల్స్ అని ఓపెన్ చేయాలంటే దేవుడు మనకిస్తానంటున్నారు మళ్ళీ ఇంత మంచి ధన్యత దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం పోగొట్టుకోకుండా ప్రతిదీ ఈయన వాక్యంలోనే ఉంది కదా తాజా మనం మనం ఇది చదివినప్పుడే ఆయన వాటితో మనం పోషిస్తా ఉంటారన్నమాట ప్రతిదీ అందుకే ఆ శక్తి కలగల ఆయన వాక్యాన్ని ధ్యానించాలా అనేకులకు ప్రకటింప చేశానంట అనే ఇంకా ఎక్కువ ఆయన మన్న చేత పోషిస్తాడు అంట మనలన్నీ ఎంతో మందికి సత్యము తెలియక మధ్యలో నలిగిపోతున్నారు అటు ఇటు కానీ దేవుడు మనకి ఇస్తున్నాడు ఇక్కడ ఎందుకంటే పితరులు వాళ్ళు తెలుసుకోలేరు ఆ కాలంలో వాళ్ళు ఎంత వరకు తెలుసుకున్నారో అంతవరకే వాళ్ళు ఎంత వరకు ప్రయత్సపడ్డారో వాళ్ళు ప్రయాసపడ్డారు వాళ్ళది అయిపోయింది ఇప్పుడు మన టైం వచ్చింది ఇప్పుడు దేవుడు మనకి ఇస్తానంటున్నాడు కదా వాళ్ళు ఎప్పుడు ఎరగనిదేనంటు దేవుడు ఆ మన్నతో నేను పోషించాను అని అంటున్నాడు చూడండి ఎన్నో రహస్యాలు ఉన్నాయి కాబట్టి దేవుడు ప్రతిది అది మనకిస్తా అని అంటున్నాడు అందుకే చెప్తుంది దేవుడు ప్రతిది ఆయన మనకి ఇస్తా ఎందుకంటే ఆయనను మనకి అణిచివేయాల ఆయనని మనకి ఆకలి కలగజేయాల మనకు బాధ వచ్చింది అని నాకు బాధ వచ్చింది కదా అని దేవునికి దూరం అయిపోతావా నాకు సంతోషం వచ్చిందని నువ్వు దేవునికి దూరం అయిపోతావా కాదు కదా మనకు సంతోషం వచ్చినా ఆయనని మనకు ఆకలేసినా ఆయనని మనకు ప్రతి శోధనలు వచ్చినా ఏది వచ్చినా ఆయన ఆజ్ఞ ఉంటేనే వస్తుంది ఆయన ఆజ్ఞ లేని ఏది రాదనమాట అందుకే దేవుడు మనతో మాట్లాడుతుంది అది ఆయన సెలవిస్తున్నమాట ప్రతి మాట వల్ల నరుడు నీకు తెలియజేయటకు నీకు తెలియజేయటకు ఆయన నేను అణిచి నీకు ఆకలి కలగజేసి నీ వెరగని అంటే మన పితృలకు ఎవరికి తెలియంది ప్రతిదీ మనకిస్తా అంటూ మనల్ని పోషిస్తానంటున్నాను కాబట్టి ఆయనే పోషించే దేవుడు కాబట్టి ఇప్పుడు లాస్ట్ డేసెస్ వస్తున్నాయి చివరి టైంలల్లా మరి ఎవరు ఎట్లుంటారు ఏందో ఎవరికి తెలియదు కాబట్టి దేవుడు ఏం చేసానంటే మనకిస్తానంటున్నాను ప్రతి విషయంలో కాబట్టి అనేకులకు మనమే ప్రార్థానం చేయాలి అనేకలకు దేవుని యొక్క సత్యాన్ని మనం ప్రకటింపచేయాలంటే ఒక టైం వచ్చినప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఎక్కువ లేపి ఆయన సత్యాన్ని ప్రకటింపడానికి పంపిస్తుంటారు దేవుడు ఎందుకంటే ఆయన మనల్ని పోషించేటోడు ఆయన దేవుడే కాబట్టి మనం ఆయన వాక్యని మన రుద్ర పాలకల పైన రాసుకొని పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే జీవమైన ఆహారం ఆయనే పోషిస్తానంటాం కదా ఇప్పుడు లాస్ట్ డేస్ అసలు కరువు అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పుడే ఎవ్రీథింగ్ స్టోర్ చేసుకోవాలా ఆయన వాక్యని మనం భద్రపరచుకోవాలా ప్రతిదీ ఆయన ఆజ్ఞను అనుసరించి మనకు అన్నిట్లో దీవెనలు అనేది ఉంటుంది మరి ఆయన మనల్ని పోషిస్తాన్ని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన ఎప్పటికీ మనకు పోషించే దేవుడే మరి దేవుడి చిన్న వాక్యం చేయించు గా హలో హలో ప్రార్థన చేసుకుందామా వర్షుధర ప్రేమల దేవా కృపణ తండ్రి దేవాయసీ కు వందనాల ప్రభా కృతజ్ఞత శాస్త్రోతులు స్తో దేవా ప్రభా మరియు అన్నో ప్రభ మరి నరులు ప్రభ బ్రతకాలంటే ప్రభా నీ యొక్క జీవమైన వాక్ చేతనే బ్రతుకుతరుతండి అప్పుడే ప్రభా ప్రతి ప్రాణానకు జీవం కలుగుతుంది తండ్రి దేవాయచప్రభా నువ్వు ఇచ్చిన విలువైన మాటల లెక్కలేని బంధనాలు తండ్రి దేవాయచప్రభ తండ్రి మీరు సెలవిస్తేనే ప్రతిదీ జరుగుతుంది ప్రభా దేవాయప్రభ మీరు ప్రతిదీ కూడా ఎవ్రీథింగ్ కూడా మీరు మాకు ఎంతో ప్రభ నీ రెక్కల కింద భద్రపరచుకున్న ప్రభా ఎంతవరకు పోషిస్తూనే ఉన్నావు ప్రభా దాన్ని బట్టి లెక్కలేని బంధనాలు తండ్రి దేవాయస్రభ ఎప్పటికీ కూడా ప్రభా మీరు పోషిస్తానని సెలవు ఇచ్చిన దేవుడో ప్రభా దేవా ప్రభా మరి ఆ కాలంలో కూడా ప్రభా మరి పితరుడు ప్రభా వాళ్ళు ఎరగిన మనం నువ్వు ఇచ్చి మళ్ళీ ఈ రోజు కూడా అంతే ప్రభా మరి నువ్వు ఇచ్చిన ఆహారం ప్రభావం మేము ఎవరిడే తినాలా వాటిని ధ్యానించాలా అనేకలకు ప్రకటింపచ్చాలా ప్రాక్టీస్ కూడా మేము పెట్టాలా ప్రభా దేవా ఎన్నో రివీల్స్ చేసే దేవుడో ప్రభా ఎన్నో బయలుపరిచే దేవుడో ప్రభా వాటి బట్టి ఎన్నికలు లెక్కలు వందనాలు ప్రభా దేవాయసు ప్రభా ఇవన్నీ కావాలంటే ప్రభా ఫస్ట్ ప్రభా మీరు వచ్చి మారుద్యంలో నివసిస్తేనే ప్రభా ఇవన్నీ మాకు ఆటోమేటిక్ గా వస్తుంది ప్రభా కాబట్టి ప్రభా మీరే రండి ప్రభా ఏసు ప్రభా మారుదాన్ని మీకే అర్పించాం ప్రభా దేవాయసు ప్రభా మీరు వచ్చి మారుద్యంలో నివసించండి మమ్మల్ని గైడ్ చేయండి మమ్మల్ని నడిపించండి ప్రభా ఏసీకే స్థూతం నీకే ఉండాలి తండ్రి దేవాయచు ప్రభా ప్రతి శోధనలో ఎవ్రీథింగ్ లో కూడా ప్రభా మీరు అనిచి వేసినా గానీ ప్రభా మళ్ళీ మీరే ఆకలి చేసినా గానీ ప్రభా మళ్ళీ మీరే మమ్మల్ని పోషిస్తానని చదివించిన దేవుడు ప్రభా దేవ ఎన్ని శోదనలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మరి ఏ బాధ ఏ కష్టం ఏ సంతోషం ఏవి ఉన్నా కానీ ప్రభా నువ్వు లేకపోతే ప్రభా మా లైఫ్ వేస్ట్ అయిపోతే ప్రభా అందుకేం ప్రభా ప్రతిదీ కూడా ప్రభా కష్టం వచ్చినా నష్టం వచ్చినా దుఃఖం వచ్చిన సంతోషం వచ్చినా గానీ ప్రభా ఏది వచ్చినా గానీ ప్రభా ఎల్లప్పుడు మేము ప్రభువు నందే మేము ఆనందించాలా ప్రభా అప్పుడైతే నీ ప్రభ నేను సంతోషపరిచిన వారు మారుతుందండి దేవ నీ హృదయాన్ని మేము సంతోషపరచాలా ప్రభా ఆ విధంగా మమ్మల్ని నడిపించుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాయచ ప్రభా మరి చివ డేసెస్లలో అంటున్నారు ప్రభా మరి కరు కాలం దగ్గర పడుతుంది కాబట్టి ప్రభా మరి మాకు సహాయపడమని ప్రార్థిస్తున్నాం తండ్రి పోషించే దేవుడు ప్రభా దివా ఎని ఒక టైంలో మీరు పోషించారు ప్రభా దేవాయప్రభా అదే రీతిగా ప్రభా విధురాల్లో కూడా ప్రభా మీరు పోషించినారు ప్రభా దేవాయచప్రభా బైబుల్ అంతటిలో చూసుకుంటే ప్రభా మరి మీరు ఎన్నో ప్లేసెస్లలో ప్రభా ఎంతో పోషించుకుంటూ చేసుకుంటూ వచ్చినారు తండ్రి నీకే అందిన ప్రభా ఇట్లా ప్రజలకు కూడా ప్రభా ఆ టైంలో అన్నాన్ని కురిపించడం ప్రభా దాహం వేసినప్పుడు వాటర్ ఇచ్చిన ప్రభా ప్రతిదీ పోషించడం ప్రభా వారికి దేవాయస ప్రభావం ఈ రోజు కూడా ప్రభా మీరు పోషిస్తారని మేము విశ్వసిస్తూ మేము నమ్ముతున్నాం ప్రభా దేవాయప్రభా జీవం గల దేవుడు ప్రభా అనేకులకు ప్రభా నీ సత్యాన్ని మేము మేము వెలిగింపబడాలా అనేకులు వెలిగింపబడాలా ప్రభా కాబట్టి ప్రభా మమ్మల్ని ప్రతి బాకీ ప్రాక్టీస్ లో పెట్టాలా దేవాయస మరి చంద్రశేఖరైన ప్రభా మరి ఛత్తీస్ గారికి అక్కడ పెట్టు వెళ్తున్నారు కాబట్టి ప్రభా వాళ్ళకి నీ యొక్క ప్రొటెక్షన్ దాయించండి వారు రాకపోకలి అందుని అస్తం తోడించండి ప్రభా అదే రీతిగా ప్రభా వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా గానీ ప్రభా మరి వాళ్ళు ఏ భాష అయితే మాట్లాడుతున్నారు ప్రభా మరి తరచుమ చేసే వాళ్ళు దొరకాల ప్రభా మళ్ళీ అర్థం చేసుకుని నడుచుకునే వారిలో ఉండాలా ప్రభా దేవ వాళ్ళు అడుగు సమాధానం పరచని ప్రభా వాళ్ళు అడుగు పెట్టిన ప్రతి ఒక్క దురాత్మలు పారిపోవలసిందే ప్రభా దేవాయచప్రభ నీ యొక్క ఆత్మకార్యం చెరిగించండి నీ యొక్క దూతల్ని కాపుదలక పెట్టండి ప్రభా మరి మీరే తోడో నడిపించని ప్రభా ప్రతి దేశాన్ని కాపాడేందుకు రక్షించండి ప్రభా దే వాయచప్రభ నీ రాకడి ఎంతో కాబట్టి ప్రభా మరి నీ యొక్క పనిలో మేము నిఘ్న అయిపోలే మరి ప్రతి బిడగుడు ప్రభా నీ యొక్క సత్యాన్ని అనుసరించి నడుచుకోవాలి ప్రభా దేవాయచప్రభ మరి మా ఆత్మను నీకు అప్పగిస్తూ మరి నీ యొక్క రాకడికి మమ్మల్ని సిద్ధపరచుకోమని ఏచుకృష్ణ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ స్తోత్రం ప్రభా పరిశుద్ధుడ గొప్ప దేవ జీవం గల తండ్రి జీవాధిపతి సర్వనతుడా వందేశయ్యా సర్వ సృష్టికి మూలకారు కూడా నీకు ఎంతో వందాలేసయ్యా ఈ దినవంతా మీ సాయం చేతి నడిపించిన అయినా ఈ మధ్య కాల సమయంలో అయినా మీ సంధి నడిపించిన ప్రభావ గొప్ప దేవ నీకు ఎంతో వందాలు అర్పించుకుంట రాకపోకలు మాకు తోడనైనా ప్రతి అవసరం మీ మహిములో మాకు తీర్చిన వాడికి అడిగిన ప్రభావి అస్తమ్మకు తోడించినయన మీ కృప విమడి కృపరించి మీకు కంచెమ్మ చుట్టూ వేసి మమ్మల్ని ఎంతగానో కాపాడిన గొప్ప దేవుడు వేసాయా నీకు ఎంతో అన్నాలు వేసాయా నీకు కృతజ్ఞత అస్థతులు సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే యుగ యుగంలో కలుగుని కాకలియ నా దేవ నా ప్రభా నా తండ్రి ఎస్అ్యం మీరు మాతో మాట్లాడినా ప్రభావ మీరే మన్నా ప్రభా నైనా మీకు తాజా మన్న ప్రభావ ప్రతి దినం మీరు మాకు అనుగరిస్తుందైనా మీ వాక్యం చేత ఎంతగానో బలపరుస్తుందని అన్నపానంలో కాదు ప్రభావ మీ వాక్యం వల్ల మేము బ్రతకగలం ఎందుకంటే ప్రభావ శరీరమైన ప్రభావ అది మృతమైంది ప్రభావ కానీ ఆత్మ జీవింపజేయ శరీరం కేవలం నిష్ప్రాజమన్నారు ప్రభా కాబట్టి మా ఆత్మలో జీవించాలంటే మీ వాక్యాన్ని మేము అంగీకరిస్తేనే ప్రభావ ఆయన మేము జీవించగలం ప్రభావ ఎందుకంటే ఈ లోకమంతా దుష్టత్వంతో నిండిపోయింది ప్రభావ ఆయన మీ కొరకు మేము జీవించాలంటే ప్రభావ మీ వాక్యం మాకు ఎంత అవసరమైనా అందు క్షణం ప్రభావ మీ వాక్యంలో మేము బలపడాలా వాక్యం ధర ప్రభావం సంపూర్ణంగా మేము మీ వాక్యంలో సంపూర్ణంగా నిమకనం కావాలా ప్రభావ వా కింద మీరు మాతో మాట్లాడే మమ్మల్ని ఎంతగానో గొప్ప దేవుడు ప్రభానికి ఎంతో వర్ణాలు అర్పించుకోవటం గొప్ప దేవా నీకే కృతజ్ఞతలు అర్పించుకోవడం సమస్త ఘనత మహిమ నీకే చెల్లిస్తామైనా ఆరదన పాల్గొనే బ్రదర్స్ అందరినీ ఆశ్రయించండి ఇంకెంతో రాలేదు ఆ కుటుంబాలు కూడా మీ దీవించి ఆశ్రయించండి ప్రభావ మీ కొరకు శాసన పెట్టుకుని అయినా ఈ నెల ప్రభావ ముప్పై ఒకటి రెండు మూడు తారీఖులో ప్రభా ఒక వరిసా ప్రభావ ఛత్తీస్గఢ్ ఆ ప్రాంతానికి వెళ్తుందిగా ప్రభా నైనా మీరే మార్గం సారాలు చేసి నడిపించే మన ప్రాధిష్టమైన ఆ ప్రాంతాల్లో ప్రభా భాషతో అర్జున చేసే వాళ్ళు దొరకాల ప్రభా నైనా మీరే సాయపడమని ప్రార్థిష్టం ప్రజలకు ప్రభా మీ చెప్పాలా ప్రభావ ప్రతి ఒక చెవు ప్రభా మీ వాక్యం వినాల ప్రతి హృదయం ప్రభ ఓ ప్రభావ తెరవబడాల ప్రభావ ప్రతి కన్నును మేము చూడాల ప్రభావ ఆ రీతిలో మీరు కార్యం జరిగించే మనకు ప్రాధిష్టమైన ఏ ప్రాంతంలో మేము అడుగు పెడుతున్న ప్రాంతాలన్నింటికి ప్రభా మీకు శాంతి సమాధానం కలుగునుగాక ఏసుక్రీస్తు నామం ప్రతి చీకరు శక్తులను క్రీస్ లో స్ ఆ ప్రాంతాల సమాధానం ఇచ్చేసి విశేషమైన అద్భుతాలు మీరు జరిగించండి గొప్పదేవి అనేకలు రక్షణ పొందాల ప్రభావ ప్రతి ఒక్క బిడబ్ మీతో ఆకర్షించుకోండి ప్రభావ రక్షణ కార్యం జరిగించమని ప్రార్థం బహుధైర్యంగా ప్రభావ మీ వాక్యం మేము ప్రకటించాల ప్రభా నైనా మీరు వాక్యం ధైర్యంగా మేము ప్రకటించాలన్న ప్రభావ శక్తిని బలాన్ని మాకు అనుగరించమని ప్రార్థిష్టం మీకు ధైర్యాన్ని మాకు మీకు పరిశుధాత్మ అగ్ని అభిషేకం అందరి నింపని ప్రభావర్స్ అందరినీ ఆస్వాదించండి మీకు నూతనంగా మీరు అగ్నితో అభిషేకించమని ప్రార్థిష్టం ఆ ట్రైబల్ మూడు మూడు రోజులు పరిచయ అంతట్లో మీరు మాకు ఘన విజయం గురించి మార్గం కూడా సరళి నడిపించండి ఓ ప్రభావ ప్రతి శోదం మీరు విజయం దుష్ట శక్తులు సహిత రాజ్యం కోలాల ప్రభావ రాజ్యం కట్టబడాలా ఆ కుంటనే ప్రాంతంలో ఓ ప్రభావ విశేషమైన సేవలు జరగాల ప్రభావ మీరు మీరు ఆ ప్రాంతం మీరు మాకు చూపించినారు ప్రభా కాబట్టి నైనా మీ చిత్తం ప్రకారం మేము వెళ్తున్నాం మీరే మార్గం నడిపించండి మీరు నూతన అభిషేకం దయచేసి ప్రతి చోట మీ కురి మనం అందరినీ సాక్షి ఈ దినాంతా మీరు మాకు తోడు ప్రాధిష్టమైన ఆ రీతిగా ప్రభా ఏం కర్షిస్తారు ప్రభావ సర్జరీ జరుగుతుండగా ప్రభావ చుట్టూ అగ్ని కంచి పెట్టండి నైనా మీరు అనుగ్రహించండి మీకు మీ దూత సమూహం అక్కడ దిగండి ప్రావా ఆపరేషన్ థియేటర్ మీరు దిగండి ప్రభావ మీ హస్తం పెట్టి ఆపరేషన్ మీరు జరిగించమని ప్రధిష్టమైన చీకటి మీరు గద్దించి మీ జీవనంతో నింపని ప్రభావ సంపూర్ణమైన ఆరోగ్యం శిక్షణ దయచేసి మీకు గొప్ప సాక్షులు ఏవనైతే అందరినీ కలిసి శుద్ధించి గణపరచాలని సహాయపడినా ప్రతి భయాన్ని కొట్టివేని ప్రభావ భయపెడుతున్నాడు ఆ భయం పెట్టిన దయ్యమని వేస్తున్నాను బంధిస్తున్నాను అల్లయ్య గొప్ప మన ధైర్యపరచండి శ్వాస స్థిరపరి మీకు సాక్షులు పెట్టుకుని చుట్టూ అగ్ని కంచి పెట్టని ఆపరేషన్ గొప్ప విజయం దేసి సక్సెస్ఫుల్ గా ముందుకు వచ్చేలాగిన మీకు ంచి పెట్టి ఆపేటర్ డాక్టర్లు గద్దించి అగ్ని కంచి మీరే కాచి కాపాడి సురక్షణ ఇంటికి నడిపించమని ప్రార్థిష్టమైన ఈ దినవంతో మీరు మాకు సాయకు నడిపించి ప్రతి చోట మీ కొరకు మూలందరినీ సాక్షి పెట్టుకు మీరు ఆఖరు సిద్ధపరచుకోమని ఏసుక్రీస్త పరిశుద్ధ నామం ప్రార్థిష్టం తండ్రి ఆమె ప్రభుత్వ ృపా సమాధానం నడిపిశిస్తారు కుటుంబాలకి అందరికి ఇంకెంతమంది రాదు కుటుంబాలకి రేణు కష్ట మనోజ్కి ఆ ట్రైబల్ బెల్ట్ గ్రామాల అన్నిటికీ సదాకాలాన్ని తోడేనా